ణి సంఘం చెక్కిన శిల్పం నాటకం రచన శ్రీ కేఎస్ టి సాయి నిర్వహణ పాండురంగ సంఘం చెక్కిన శిల్పం పరిత్రణాయ సాధూనా వినాశా దుష్పవామి ధర్మ సంస్థానాథవామి సాత్రి సావిత్రిరా గదిలో అమ్మాయి ఊపిరాడకుండా తగ్గుతోంది వెళ్ళి చూడు ఇవాళ మళ్ళీ తీవ్రంగా ఉంది దక్కు అవును చప్పు బాగా ముదిరిట్టుంది సరైన ముందు సరైన వైద్యం కరిగి ఉంటే దాని పరిస్థితి ఇంత విషమించేది కాదు కడుపును పుట్టిన పిల్లచ్చ వతో చెంది సావిత్రి ఆ బాధ నేను చూడలేదు ఇదిగో ఈ మందువే మళ్ళీ మత్తు మందేనా హాయిగా నిద్ర విశ్రాంతి చిక్కుతుంది పట్టేది నిద్ర కాదండి మైకో మంచి మందులు ఇప్పించలేక మత్తులో దాన్ని మంత్రాలు పడేస్తున్నావండి ారుమయ్య గారు అంత హడావుడెందుకు బావు గారు హడావుడా నా బొంద నా మోహన పడేయండి బాగా జలుబు చేసినట్టుంది ఈ మందు వేసుకుని మంచినీళ్ళు తాగండి తగ్గిపోతుంది అలాగే ఈ పావలా ఉంచండి ఎందాకని చేతికి పెట్టి వైద్యం చేస్తారు పొట్లానికి పావలా తీసుకున్నా కనీసం పాచక వేలైనా ఆర్జించేవారు ఇప్పటికి ఏం సావిత్రి అమ్మాయి ఎలా ఉంది అన్నట్లు అమ్మాయికే ఎలా ఉందమ్మా ఇంకొకే ఉంది వస్తానన్నయ్య గారు మహాయిల్లా ఇదేమో ఆవిడైతే పది మందిని పోగేసి పంచాయితీ పెట్టించేది పిల్లకు మందులు పెట్టడం లేదని నానా బోలా పిల్లకు మందు ఇప్పిస్తూనే ఉన్నాం బాబు గారు కానీ రోగం పెరుగుతూనే ఉండే మందులతో మాయం కావటానికి అది మామూలు జ్వరమా క్షయ అది పట్టుకుంటే అంతా క్షయమే పోని ఆ నాగభూషణంతో మాట్లాడినా శానిటోరియంలో జరిపించే ఏర్పాటు చేయొచ్చు నాగభూషణం అదే మన సర్పంచ్ వాడు నా మాట వింటాడా అని మీకుండొచ్చు వింటాడు ఆ కామాక్షయ్య కోయ్యాడుగా నాగభూషణం ఎన్నిక చల్లదని అన్ని వ్యవహారాలు చూస్తోంది నేనేగా అలాగా ఈ మధ్య నా బుర్ర మా అబ్బాయిని దట్టిస్తున్నా మా పెట్టల్ని కొడుక్కి మీ అబ్బాయిని దట్టిస్తున్నారా ఒక్కగానొక్కడే కదా మరి అదే లిటికేశ చూడమ్మా సావిత్రి ఆ ఎండిపోయిన బతాయిదో రసమేమిస్తుందమ్మా పూర్వపుణ్యం వల్ల పిల్లడానికి అయితే ఇవాళ మీరు అన్నం కూడా వండుకోలేదా ఏమ్మా నిజం అసలు ఇవాళ ఇంట్లో వంట చేశారా మీ ఇద్దరు కడుపు నిండా దిని దానికి తోడు ఇంట్లో రోజు స్థితి కోట్లు అడిగినట్టు అది వారి వృత్తి ధర్మం వారు కోర్టుకు మోస్తా కదా నవ్వుతాటున నిజం ఎంతో కాలం దాగదు బావుగారు పాపం అది రోగిస్థితి ఎండిన బత్తాయిలతో దాని కడుపు ఎన్నాళ్ళని నింపుతారు కడుపు కాల్చుకుంటూ బ్రతకటం అభిమానం కాదండి అవి బ్రతకలేక బడి ్రతుకు మీద నమ్మకం లేక భగవధ్యాగం చేస్తున్నారు ఎన్నాళ్ళు చేస్తారు ఈ కొంగజపం మీకు ముఖం ఆటలైతే మందుకు డబ్బు నేను వసూలు చేస్తాను పొట్టానికి పావలా చొప్పున వద్దులేండి మీకెందుకంత్రే మీ ఇష్టం అదట బావగారు మీ దశ తిరిగింది మీ ఇంటికి దశ విహం వస్తోంది అంటే మీ అల్లుడు శేఖరం వస్తున్నాడు రాబోయే సావిత్రి సావిత్రి అల్లుడు వచ్చాడే మా నాన్న వచ్చాడు కాలు కడుక్కో బాబు నాయనా శేఖరం ఇదిగో తుండుకో వచ్చావా బాబు అదేమిటి అలా అడిగారు అంత కులాసాయేనా శేఖరం అమ్మగారిని నాన్నగారిని కూడా తీసుకురాలేకపోయావా అమ్మాయిని చూసి వెళ్ళేవారు ఇంతకు నీ వాళ్ళకం చూస్తుంటే ఉంది ఏరు నాతో భోన్ చేస్తారా ఇంట్లో అన్ని నిండుకున్నాయి రాకపోతే కూర్చో శేఖరావు ఇప్పుడే వస్తాను వెళ్ళనీ అల్లుడివి రాక రాగా వచ్చావు నీకు ఘనంగా వండి వచ్చూ వెళ్ళిరండి బావగారుచ్చినా వస్తుంది ఈ పావలా ఉంచండి శరభయ్య మీరిచ్చే ఈ ఒక్క పావులతో నా అల్లుడి భారం తీరదండి అయినా ఎవరికి ఎలా మర్యాద చేయాలో నాకు బాగా తెలుసు బాబు గారు బాబు శేఖర ఒక్క మాటతో మీ మామ రోడ్డు మీదకు మీ అత్త గదిలోకి బరారు మరే మన ఇద్దరిని మాట్లాడుకోమని అన్నట్టు ఆ పావుల దేనికి ఇట్లా ఇవ్వండి సిగరెట్లకి వచ్చినా వస్తుంది అయితే పావలా కూడా లేకుండా అత్తగారింటికొచ్చి ఏం గుర్రాలు తోదామని ఆయన పడిలా కుంటామిటి అయితే ఆ పావలాపు సిగరెట్లు గడుస్తావా ఆరోగ్యం చూడుతుంది అందులో పది పైసలు ఇవ్వు నష్టం కొనుక్కుంటా తీసుకోండి ఏమిటి అయితే నష్టం అలవాటు కూడా ఉంది ఏమిటి ఓయ్వోయ్ ఓయ్ పోయి పోయ్ లౌక్యం తెలిసిన వాడి కానీ ఏం లాభం మనసుకు సంతోషం లేకపోయిన తర్వాత నా భార్య జబ్బు నుంచి కోలుకొని బతికి బట్ట కడుతుందా అని పాపిస్తా అందున టీవీ ఎండిన బత్తాయిలతో పాపం అన్నాళ్ళు బ్రతుకుతుంది నువ్వు కాబట్టి ఊరుకున్నావు గానీ ఇదిగో నేనైతే ఇప్పుడో విడాకులు చేసుకుని మరో పెళ్లి చేసుకునేవాడాకులా నువ్వు అను వ్యవహారం నేను నడిపిస్తా బాబు శాఖరు అమ్మాయి చూద్దు కానీ ఎందుకులేండి సావిత్రయోజనం లేదమ్మా సంబంధం తెగదింపు చేసుకోవడానికి వచ్చాక ఈ శేఖరం బాబు సరభగారు అమ్మాయికి విరాకుల వేరు మగవాళ్ళు ఏ నిర్ణయాలు అయినా చేసుకోవచ్చు ఆడదిగా కన్న కూతురి కాదు నాకు దక్కించు బాబు ఇదిగో ఆడది కంటదడి పెడితే ఆ ఇంటికి జయంగా అయ్యా ఏమిటండి మీరు నాకేం సలహా చెప్పక్కర్లేదు అది ఎంతో సంతోషిస్తుంది వస్తాను అండి ముందు మీరు వెళ్ళి దాని అవసరాలు చూడండి శరభయ్య గారితో మాట్లాడి వారిని పంపించి లోపలికొస్తాను మీరు వెళ్ళండి సావిత్రమా సావిత్రమా మన ప్రెసిడెంట్ అలాగే ముందు నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు ఇక్కడే ఉన్నావా వస్తూ ఇంటికి వెళ్ళొచ్చా ధర్మయ్య గారు బయటికి వెళ్ళారు ఏ పనిలే చూడు ధర్మయ్య గారు రాగానే చీటీ ఇవ్వు పరీక్ష గారికి వచ్చాయటగా మా దూర బంధువుల కుర్రాడు పరీక్షలు బాగా రాయలేదట వాళ్ళ నాన్న ఉత్తరం రాశాడు ఏదో ఇలా తిప్పులు పడి మరో నాలుగు క్లాసులు లాగించి వాడి ఫార్ వాళ్ళ ఆలోచన క్షేమంగా తిరిగి వస్తే మన పిల్లనివ్వాలని మన కోరిక ఎవరయ్యా కోరాడు చాకులా ఉన్నాడు ఇతనేనండి ధర్మయ్య గారి అల్లుడు శేఖరం బాబో ఈయనే నాగభూషణం మా ఊరు ప్రెసిడెంట్ నమస్కారం అండి ఏం చేస్తాడు దేవుడు పడి కూర్చున్నాడు పచ్చితనంలోనే పెళ్ళానికి క్షయ ఏమిటి ధర్మయ్య గారి కూతురికి క్షయరే తిండి ఉంటే మందు లేదు మందు ఉంటే తిండి లేదు మీరు కాస్త పూలుకుని శానిటోరియంలో జరిపిస్తే అలాగే తప్పకుండా జరిపిద్దాం చూడు అలా దిగులు పెడితే ఎలాగయ్యా మంచి మందు ఆహారం ఇవ్వాలి కాని దానికొచ్చిన నాకే వస్తే ఏమిటా మాటలు నాగభూషణం గారు మంచి ఆసుపత్రి మన ఊళ్ళో లేకపోవడం చిక్కు కాలికి కురుపు పట్నం పరుగు వస్తుంటే నిజమే ఇంకెన్నాళ్ళు మరో ఆరు నెలలు ఈలోగా మా వాడు రానే వస్తాడు ఇక్కడే ప్రాక్టీస్ పెట్టిస్తా ఇక ఈ చుట్టుపట్ల పది పదిహేను గ్రామాలకు చచ్చిన సాగు రాదు అదిగో అది తగ్గుతుంది నేను వస్తానండి నమస్కారం నాగభూషణం గారు కూర్చోండి ఇప్పుడే వస్తాను అప్పు దొరకలేదని చెప్పడానికి అంత హడావుడి ఎందుకు బాబు ముందు ప్రెసిడెంట్ దాని పని చూసి పంపించండి ధర్మయ్య గారు అయ్యా మీ అమ్మాయికి క్షేటగా శానిటోరియంలో గెలిపిస్తాం అంటున్నారు ఈ లోక డబ్బు అవసరం అయితే నా దగ్గర తీసుకోండి బండి ఓ నాలుగు గారు ఇంత కొత్త మరొచ్చిన పని ఏదో మా దూర బంధువుల కుర్రాడు పరీక్షలు బాగా రాయలేదు క్షమించాలి ఈసారి చేయండి నా వల్ల కాదండి మీరు కోరినంత డబ్బిస్తాను ఆలోచించండి అన్ని ఆలోచించే నా ధర్మం నేను చేస్తాను బావగారు ఏమిటయ్యా ఇది బ్రతుకు తెరువు తెలుసుకోకపోతే ఎట్లా శేఖరం నువ్వైనా చెప్పబోయా మావయ్యకు ఎవ్వరూ నాకు చెప్పక్కర్లేదు అన్నీ నాకు తెలుసు మీకు తెలిసినవే కాదు ధర్మయ్య గారు తెలియాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి మీరు జన్మ జన్మలకు అర్థం చేసుకోలేనివి ఎన్నో ఉన్నాయి లోకంతో పాటే మనం ఇప్పటిదాకా మచ్చ లేకుండా మడిగట్టుకు బ్రెసిగాడుగా ఒక్కసారిగా మారాలంటే కష్టమే మీరు ఇలా రంటే నాగభూషణం గారు మీరు చెప్తాగా అయితే నీ విడాకుల నిర్ణయం మార్చుకోవా బాబు ఎందుకు మార్చుకోవాలి ఎవరి నిర్ణయం ఎవరు మార్చుకుంటున్నారు గనక నేను మరో పెళ్లి చేసుకోబోతున్నాను ఎందుకు ఇలాంటి నిర్ణయం చేసుకున్నావు నీతులు వల్లిస్తూ గడ్డి తిని బ్రతకడవేషం లేక కన్న కూతురు మంచాన పడితే కనీసం మంచి మందిప్పించారా కడుపు నిండా ఎంత తిండి పెట్టారా ఎండిని బస్తాయిలతో దాని కడుపు నింపాలని చూస్తున్నారు అది రోజులు నెలలు సంవత్సరాలు ఇక్కడ గడుపుతుంటే కోరికల్ని చంపుకొని నేను కాచు ఇదేనా నేను నిర్వహించాల్సిన ధర్మం అయితే నన్ను ఏం చెయ్యమంటావు ఇప్పుడు లోకంతో పాటుగా బ్రతకడం నేర్చుకోమంటున్నాను ఆఖరి సారిగా చెప్తున్నా నాకు పదివేల రూపాయలు కావాలి ఇచ్చినా సరే లేక నేను మరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా సరే రూపాయలు నేను ఎక్కడి నుంచి బాబు బాగా ఉన్నవాడిల్లు చూసి కన్నం లేదా ఓ డబ్బు గల వాడిని కూలిచ్చేయి అదీ కాదు అత్తమానం నువ్వు వల్ల ఆ భగవద్గీత నడుకు నీ పురాణాల్లో వేదాంతాల్లో ధర్మంగా డబ్బు సంపాదించే మార్గం ఉందేమో శోధించు ఓ గంట టైం గంటలో మీరేం చెప్పనప్పుడు విడాకులే ఖాయం వస్తా భగవంతుడైన ఎన్నాళ్ళిలా ఎండిన తో మడిగట్టుకు బ్రతుకుతాను చెప్పండి అంతే మన స్వార్థం కోసం ధర్మం దత్తి నడవాలా అవినీతి పొరుగుగా అవమానాలు పొందాలా ఆశకు హద్దు స్వార్థానికి చివరా ఉందంటావాలు తట్టుకోలేను భార్యగా నీకెదురు చెప్పలేను మంతంలో ఉన్న మన అమ్మాయిని చూస్తుంటే కడుపు తోలుక్కుపోతుందండి చె చెబుతా చెబుతా రుటయ చెబుతా చెబుతా అమ్మా కాసిన మంచి నీళ్లు సావిత్రి మన పోలీసు పూర్తి చేశారు ఎవరు పూర్చారు చెబుతా చెబుతా నెట్టు మూసికేసుకున్నాడు పరిగెత్తుకొచ్చాడు ఎంత ఆ మూల తరిగాడు కంట్లో కారం చల్లాడు చత్తి బీడి కొట్ట దీవాన్ని బతికి బట్టుకుండి ఆంటుని పట్టుకోరాక మేం చూస్తున్నావు తరుపులు జాగ్రత్తగా వేసుకోండి ఆ నాగభూషణం ఏదో ఈసారి పోనీ ఆస్తి అధికారం ఉన్నవాడు కదా నువ్వు బయట రాముడు ఓహో రాముడా పోలీసు రంగయ్య వెతుకుతోంది వీడి కోసం అన్నమాట ఓ శాఖరం నువ్వు వచ్చావా బావగారు ఎలాగూ లౌక్యంలో పడ్డారు ఇది మరొకటి మొదటి అబద్ధానికి ఆలోచిస్తే అర్థం ఉంది కాని ప్రతి అబద్ధానికి ఆలోచిస్తే ఎలా శరభయ్య ప్రాణాలు కాపాడిన దానికి రాముడి స్థానమంత కాకపోయినా నాగభూషణం ఐదు వందలు ఇచ్చాడు తీసుకోమావయ్యా బోగు నా మీరు ఎదుగున పడ్డారు ఎదవు పోలీసులు చిక్కినా పోయేది మాట్లాడుకు రాముడు మాట్లాడుకు హంతకుండి రక్షించడం ధర్మం కన్న కూతుర్ని చంపడం న్యాయం నువ్వెక్కడికి వెళ్లకు ధర్మం బాధపడుతుంది బావగారు అమ్మాయికి ప్రమాదంగా ఉన్నట్టుంది ఈ ఐదు వందల ఉంచండి ఆఖరి ఖర్చుగా పనికి వస్తుంది ఎవరు ఫోటో తీసింది ఫోటో నాగభూషణం దాడు శర్మయ్య నువ్వు అవినీతి పురుడివి లంచగొండిగా నిరూపించడానికి ఇప్పుడు తీసిన ఒక్క ఫోటో చాలు ఆ రాముడు చాలు నీళ్ళు జైలుకు పంపడానికి అమ్మా అమ్మా! నేను న్యాయంగా ధర్మంగా నీతి నిజాయితీలతో బ్రతుకు సాగించాలనుకుని నేను సాధించిందేమిటి కష్టాలు కన్నీళ్లు ఆఖరికి నా ఒక్కగానొక్క కూతుర్ని కనీస వైద్యం కూడా చేయించలేక చంపుకున్నానే ఈ లోకంలో బ్రతకాలి అంటే కుత్సం కుతంత్రం మోసం మాయా ఇవే కావాలి అవు ఇవే కావాలి నేను ఈ సంఘంలో బ్రతకాలి అంటే అవే నాకు ఆచరణ యోగ్యాలు ఈ సంఘాన్ని నా చెప్పు చేతలలో పెట్టుకుంటాను బలవంతుడు అవుతాడు ఈ సంఘాన్ని పరిపాలిస్తాడు లక్షలు కోట్లు సంపాదిస్తాడు నీతి విజాయితీ వీటన్నింటినీ కాలారాచి ఈ సంఘాన్ని నా చేతిలో కీలుబొమ్మగా కీలుబొమ్మగా చేసి ఆడిస్తాను అంతకు అంతకుమ మార్గం లేదు లేదు సావిత్రమా సావిత్రమా నేరండి గుడికి లేరు ఏ రాముడు అవతల ప్రమాదం ఉంచుకొస్తుందిరా అసలు ప్రమాదం ఏంటండి చెబితే మాత్రం ఆదుకుంటారా పెడతారా అసలు ప్రమాదం ఎవరికండి నీ బాబు గారి బావగారిని చంపించాలని నాగభూషణం ఊరి పొలిమేరల్లో కాపలా ఉంచాడు ధర్మయ్య గారు ఊళ్ళో ఎప్పుడు దిగితే అప్పుడు నీతో బడితే నాకేమొస్తుందిరా ప్రమాదం తప్పి మరో మార్గం లేదా ఉంది మరి ఆయన ఏ ఊరు వెళ్ళాడో తెలియాలిగా హైదరాబాద్ వెళ్ళారు రామ్నాథం గారు అలాగా ను వెంటనే వెళ్ళి శేఖరాన్ని పిలుచుకురా అట్టగి హైదరాబాద్ పంపిద్దాం అక్కడి నుంచి ఇప్పుడల్లా కథలొద్దని కబుడు చేద్దాం త్వరగా వెళ్ళు రాముడు వెళ్ళు అమ్మాయి ఇంట్లో ఎవరూ లేకుండా చేశాను ఇదే మంచి ఆ పత్రాలను స్వాధీనం చేసుకోవాలి అత్తయ్యా అత్తయ్యా శేఖరం ఏమిటా హడావుడి హడావుడి కాదండి అవసరం అవసరమా కాదు కాదు అపాయం అత్త ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో ముందు నీ పని ఏమిటో చెప్పు ఆ బాధి చెప్పేది కాదండి పోనీ నన్ను చెప్పమంటావా చెప్పండి చూద్దాం మీ మామయ్యకు కారు యాక్సిడెంట్ హైదరాబాదు హాస్పిటల్లో చేర్పించారు పరిస్థితి ప్రమాదంగా ఉంది అర్జెంటుగా వెయ్యి రూపాయలు పంపమని రాశాడు ఇవన్నీ మీకెలా తెలుసండి బాబు నా జేబులోనే ఉంది అయినా ఉన్న పడాన రూపాయలు మీ అత్తయ్య ఎక్కడి నుంచి తెస్తుందయ్యా అంత పిచ్చిగా మీ మామయ్య ఎందుకు రాస్తాడు అయితే నేను రాశానంటారా ఏమిటి అదే నాగాచారి రాసుంటాడు అదేనయ్యా మన ఊళ్ళో ఫోర్జరీ సంతకాలు చేయడంలో ఎక్స్పర్ట్ సరఫై గారు నీకు దండం పెడతాను పైకం కాస్త అవసరం అయ్యి చూడు వెయ్యి రూపాయలు నేనిప్పిస్తాను నా మాట వింటావా ఎంత మంచి మాట చెబుతుంటే నువ్వే నిలకడలేని మేడం నిలువునా ముంచుతావేమోనని చూడు ముందు నేను చెప్పిన పని చెయ్యి మీ మామయ్య ఉచ్చి రూపుగా ఆ తాగట్టు వాగట్టు కాగితాలన్నీ చేజిక్కించుకో అబ్బే ద్రోహం అండి బ్రతకటానికి మొదటి సూత్రం ఎన్ని ద్రోహాలు చెయ్యండి మీ మామ లక్ష్యాధికారయ్యాడు నాయన ఆస్తి కోసం కాకపోతే తనకు ఒక్కడానొక్కడు కదా ఎందుకు దక్కిచ్చాడయ్యా నిజంగా అది ద్రోహం అండి మీకు దక్కాల్సిన ఆస్తి మీ అబ్బాయికి పట్టాల్సిన యోగం ఆ పేటల మీద ఆపచేయించాడు అంతేనా పదివేలు ఇచ్చి పాతిక వేలకు నా ఇంటిని తాకట్టు పెట్టించుకున్నాడు ఇదిగో ముందా ఉత్తరం తీసుకుని కోటయ్య దగ్గరకు వెళ్ళు వెయ్యి రూపాయలు పట్టరాడంటారా వచ్చేటట్లు ఇస్తాడు ప్రేమ మీ మీద కాకపోయినా పదవి మీద మీ మామయ్యకు కోపం వస్తే తాను ప్రెసిడెంట్ కాలేననే భయం వెళ్ళు నువ్వు ఇక్కడ పైగా నన్ను రమని కబుర్ చేశావు అసలు ఆ ఇంటి మీద కాగి ఇంటి మీద వాలని రోజుల్లో దేవుడు నీకు డబ్బు ఇచ్చాడు గాని బుర్రైవ్వలేదయ్యా ఏది ఇవ్వకపోయినా కుర్చీ మీద మోదిచ్చాడు పక్కన నిన్న తీక్కు తినడానికి ఇగో నేను రావటం ఆ కోటయ్య పార్టీ వాళ్ళు కూడా చూశారు మంచి బలి జరిగింది కోటయ్య వాళ్ళు ధర్మయ్యను అనుమానించాలి వాళ్ళు వాళ్ళు తన్నుకు దావాలి ఇది రాజకీయం ప్రక్కలు బలిన లాంటి రాజకీయం ధర్మయ్య హైదరాబాదు ప్లీడరు రామనాథం ఇంట్లో ఉన్నట్టని ఓ పది మంది మన కిరాయి మొక్కలు అక్కడికి చూడు ఎందుకు చార్మినార్ చూచేస్తారు ఏ బొర్రయ్య అని అక్కడే సభ రెక్కలు తెగిన తర్వాత కోటయ్య పక్షి అరుస్తుందే గాని ఎగర్లేదు ఈలోగా ధర్మయ ఇంట్లోనే తుపాను లేపాలి మానసికంగా చచ్చిన మనిషి భౌతికంగా మిగులున్నా కేవలం జనాభాలెక్క పనికొస్తాడు నువ్వెంటనే తట్టుకో ఎవరు వస్తున్నట్టున్నారు నాగభూషణం గారు ఇక్కడికి ఎందుకు వచ్చారండి నీ బాబు గారిని నాగభూషణం బావ మరిది హైదరాబాదులో దుశాక్త మర్యాదగా లొంగిపోవాలిటా లేకపోతే ప్రాణాపాయంట శాఖ వచ్చాడు బాబా గారికి కారు ప్రమాదం జరిగింది అగ్ని పరీక్ష వెయ్యి రూపాయలు కావాలని కబురు చేశాడట ఆ నాగభూషణం గా అర్థబలం అండబలం ఉన్నవాడు పైగా నువ్వు ఇదివరకటి ప్రాణాలు తీసే రాముడివి కాదుగా ప్రాణం విలువ తెలిసిన రాముడివి మన శేఖరాన్ని కోటయి దగ్గరకు పంపించాను పోనీ కోటయ్య ఇస్తే వెయ్యి బ్రమించొచ్చు అమ్మాయ మా అతడిలోనే వచ్చాడు శేఖరం ఏ శేఖరం నేను అనంత పని అయిందా ఏమన్నాడు బాబు ఏమంటాడు నేను పొమ్మనుంటాడు రాముడు మన షావు గారు చూసిరా నేనే ఏదో చెబలు వస్తాను అత్తగబాబు ఏమో అనుకున్నాడు మీది గట్టి బుర్రే కోటయ్య వెయ్యి రూపాయలు ఇచ్చాడు అత్తయ్య ఏమండి నేను వినదు రిసునా ధర్మయ్య గారికి యాక్సిడెంట్ అయింది మీకెట్లా తెలిసిందండి ఇప్పుడే రాముడు అన్నాడు ఉత్తరం కూడా శాఖరానికే వచ్చిందటగా అవునండి వెయ్యి రూపాయలు పంపించామని కూడా రాశాడు పంపించారా ఆడకూతురు ఎక్కడి నుంచి తెస్తుంది మగధీరులు మీరంతా ఉన్నారగా అవతల మనిషికి ప్రాణం మీదకి వస్తే నీళ్లు నవ్వులుతారేంట్యా సావిత్రమ్మ గారు ఇవ్వమంటారా తీసుకోండి రాజకీయంగా మేము ప్రత్యర్థులం గాని ప్రాణాలు తీసేంత శత్రుత్వం మాకేముంది పంపించి రావయ్యామ్ గారు నిష్కారణంగా ధర్మయ్య గారు నా మీద కత్తిగట్టారు చూడండి ఇప్పుడు ఆయన అవసరానికి నేను పనికొచ్చానా ఆ కోటయ్య గారు పనికొచ్చారా ఒట్టి పట్టి పాడి చేయాలంటారు ధర్మయ్య గారు అవి నాక అర్థం కాని విషయాలు నాకు లోపల పని వెళ్తాను అయ్యా నాగభూషణం గారు నీరుగా శేఖరాన్ని సారాయకుట్టు దగ్గర కూర్చోబెట్టి వచ్చా ఇక అతను మన లోకంలోకి రావాలంటే తెల్లవారాల్సిందే శత్రువుని కాపాడడానికి వెయ్యి రూపాయలు ఇస్తావా చిన్నట్టుంది రాముణ్ణి కట్టిపెడేయడానికి అంతమంది జలం కావాలా ఒక్కడు ఒక్కడు సరిగా లేడు కూచికల దాకా తాగి పెద్ద జాతర చేశాడు రాముని మళ్ళీ తీసుకెళ్లిన తర్వాత వచ్చింది అమ్మాయి సావిత్రమ్మ బయటకు వచ్చి తలుపేసుకో తల్లి వచ్చావా నేను వెళ్ళి రాముని పంపిస్తాను జాగ్రత్త త్వరగా పంపించండి పాపం ఒక్కటే ఉంది రాముడు వచ్చిందాకా నేనుంటాలేండి మీరు వెళ్ళండి అలాగే జాగ్రత్త ఇంకా గడియ వేయలేదు ఎవరైనా చూస్తే మరియాగా బయటమంటాను కానీ సావిత్రి ఏం కాదు పిలవకూడదా ఎందుకు పిలవాలి యానిచ్చారు అడిగారు భగవంతుడు ఆడ మగ తేడా సృష్టించిన భగవంతుడే ఇచ్చాడు కూడా ఆడదే బ్రహ్మంగారి కాలజ్ఞానమే నిజమైతే అంత నాగరికత అందుకుంటామేమో మీరు మనుషులేనా కాదు దేవత కాదు దయ్యాలు కావు విశాఖలు కొలుసా వారికి తెలియదు పశువులు అలాగే అనుకో సావిత్రిటి సావిత్రి ప్రెసిడెంట్ గారు అంత మోజు పడుతుంటే కాదంటావేమిటి మీరు పొరపడుతున్నారు ఆమె ఆమె నాకు వచ్చింది లాంటిది అన్న లాంటి వాడితో మాట్లాడటానికి అంత బాధపడిపోతావేమి సావిత్రి గభూషణం చాలా మంచి వారు సుగుణాల రాశి ఇలాంటి చెల్లెళ్ళు ఆయనకు అలాడే తన మందులు ఉన్నారు ఈ ఊళ్ళో ధర్మేష్ గారు నన్ను క్షమించండి క్షమించాలకున్న తిమ్మిరి మీద నన్ను అట్టికి వెళ్ళారు తిప్పి తిప్పి ఇచ్చేసరికి నడుగు నిరిగి మీ నడవాలో పడ్డారు ఎలా మా అమ్మగారు ఇష్ట ఎత్తుకుంటావట్లా అన్నగా పట్టుకున్నాడు రాబో ఇంకా వాడికి రక్తం ఎక్కడిదిరా వీడు నాగభూషణం మరి ఇప్పటిదాకా నీ సలహాదారు శరభయ్య ఉండలేదేమిటికి ఆ శరభయ్య కారణం మరి కాక వీడి తెలివంటావా వీడు మట్టి బొమ్మరా శరభయ్య చేతిలో మరబొమ్మ నాగభూషణం వీడు వెళ్ళు శరభయ్యతో చెప్పు ఈసారి మనమే ఊడిపోయాము అని వెళ్ళే అన్నట్టు ఈచిపెక్కడం మాకేం బాగలేదు బాబు గారు ప్రాణం తీసెస్తే సరిపోయేది మరి ఊరుకున్నావేరా నువ్వే కర్రెత్తిన వాడివి కొయ్యబారిపోయేవి కల్లిని పట్టుకున్నాడని తపన తప్ప నువ్వేం చేశావురా ఏవో బాబు కడుపు మండినా కర్రెత్తి ఏమీ చేయలేకపోయా ఈరోజు పాపం చేస్తున్నట్టు అనిపించింది అసలు అసలు చేసిందంతా మీరే మంచి మంచి మనసు పాడు చేశారు పాపం పాపం అంటూ చేశారు ధర్మం ధర్మం అంటూ దగ్గర చేశారు మీరు నా కళ్ళు తెరిపెట్టి కాళ్ళు కట్టేయకుండా ఉంటే మా అన్నకి మా కాదు ఏం జరిగిందిరా ఇంతకి ఆ కొడుకుని పెంచుకోడంట మర్మల కొడుకుని పెంచుకుంటారంట పదిహేను ఎకరాల పొలాన్ని అడిగే ఇచ్చేస్తాడంటరి నువ్వే ఉన్నావు సరే ఇచ్చుకోవాలన్నా ఏ ఆ బీరువాలో బ్రా చీసా పట్టురా ఆ చెత్తోనే రెండు గ్లాసుల మంచి నీళ్లు పట్టురారా ఈ గుణండి బాబు దేవతలకి చావు లేదంటారు దేనికిరా మీరే చెప్పారుగా బాబు అమృతం తాగారని ఆ అమృతం మనం ఇది ఇది బాబు కాదురా బ్రాంది ఒరే చచ్చేవాడికి తులసి నీళ్లకు బదులు అవును బ్రాంతి గొంతులో పోస్తే ఆ జీవుడు తృప్తిగా స్వర్గం చేరుకుంటాడు అంత గొప్ప ఇది తీసుకో తీసుకో తాగరా నల్లని బండను చక్కని శిల్పంగా మలుస్తాడు శిల్పి తన నైపుణ్యంతో ప్రపంచాన్ని పరవశింపజేస్తాడు ఎవరు ఊహిస్తారు పనికిరాని బండ పవిత్ర కళా స్వరూపం ఒకప్పుడు నీకు నల్లని బండకు తేడం లేదు కానీ ఈనాడు మనిషి మనసున్న మనిషి సంస్కారాన్నంతా పులికి పుచ్చుకున్నాడు నిన్ను నేను తయారు చేశాను నన్ను నన్ను ఈ సంఘం తయారు చేసింది వికృతంగా భయంకరంగా నిన్ను ఇంకా అందంగా ఆదర్శవంతంగా కాదు నా ఇష్ట ప్రకారంగా తయారు చేస్తాను నేనే సృష్టికర్తను రక్షించిన భక్షించిన నేనే అహం బ్రహ్మాస్మి ఎలా ఉందిరా ఏటట్టు అయోయంగా ఉంది అయితే మీ అన్న నీ కొడుకును పెంచుకొని అన్నాడా మరి మీ అన్నను లేకుండా చేస్తే ధైర్యం చాలకపోతే మరింత తాగరా ఆ సీసలోదంతా ఖాళీ మనసు తెలిసి చేసేది తప్పు తెలియని దశలో చేసేది తప్పు కాదు పాపం అంతకంటే కాదు ఎదుగోరా ఎదిగో దీన్ని చూడు బీదీ కొట్టు భీమైన చంపిన కత్తి ఇది ఇది చూడు సావిత్రి సావిత్రి చెప్పండి ఏం చేస్తున్నా ఏం చేయమంటారో మీరే చెప్పండి మీరేం చెప్పినా నోరు మూసుకుని తయారుసిన భార్య కాదు బానిసలు నేను నిన్ను బానిస దగ్గర మీరు ఎలా చూసినా భార్యగా మాత్రం చూడటం మీరు భగవంతుడి కంటే నిన్న నాకు చెప్పండి నన్ను నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు సావిత్రి పాతి చే కాపురం చేసినా అర్థం కాలేదు మిమ్మల్ని అర్థం చేసుకునే స్థితి నాకు లేదు కళ్ళ ముందు ఎందు మంచి వాళ్ళు చచ్చిపోతున్నారు కాలకూట విషంతో కాబట్టి అడుగుకోలేకపోతున్నాను ఒంటరిగా బ్రతకమని భగవంతుడు చపించాడు మనసు ఎప్పుడు వాళ్ళని వెతుక్కుంటుంది ఒక్కొక్కరిని దెత్తి దూరం చేశారు భావించినా పర్వాలేదండి నన్ను మాత్రం హానిస్తూ చంపొద్దు మరో జన్మ ఉందో లేదో నాకు తెలియదు కానీ నుంటే ఆనందని ప్రార్థిస్తాను జన్మ జన్మలకు నన్ను ఆనందాన్నిగా పుట్టించొద్దని నిన్ను బాధ పెట్టాను కదా నేను కర్కోటకున్ని సావిత్రి రాజకీయాలు మానేయండి బ్రతుకుండి కాలికి అంటిన బురద కడిగితే పోతుంది మలినం మనసు కంటింది సావిత్రి మళ్ళా మారటం అంటే మరణాన్ని కొని తెచ్చుకోవటమే కసిగా ఉన్న ఈ సంఘం కాకుంల్లా గ్రద్దల్లా పడవకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెడ్డే నాకు శరణ్యం మంచిగా బ్రతికి మనుషు లాంటి కూతుర్ని పోగొట్టుకున్నారు తిండికి బట్టకు మొహం అది మంచితనం మనకిచ్చిన వరం ధర్మం మనకు ప్రసాదించిన భిక్ష అది గంజాయి వనంలో తులసి మొక్కలు బ్రతికలేవి సావిత్రి అందుకే అందుకే మనసును మంచితనాన్ని సమాధి చేశాను ముఠాలు కట్టి లేని మా కూట లేని మహారాజునయ్యాను దాని మనకేమిటి మళ్ళీ ఎవరినన్నా చేశావాటు పదిహేను ఎకరాలు వాని చంపించారా రావుడు ఎంతో విలువైన ప్రాణాన్ని పదిహేను ఎకరాలకు బేరం చేసావుట మనిషి చచ్చిన తర్వాత కావలసింది హారడుగుల లేసులు రాకముందే ముఖం చాటిసి ఈసారి పట్టుబడితే ఊరి ఊరి తీస్తారు మీరు భయో అరే నిన్ను కాపాడి నా కంఠానికి తెచ్చుకునేదా నా వల్ల కాదు మీరే ఇటువంటి నేను అన్నాయం అయిపోతాను బాబు రక్షిస్తండి జన్మ జన్మలకి కుక్క నాక మిక్కల కడపాటు ఉంటాను అలాగా చూడు అయితే ముందు ఈ కాగితాల మీద వేరు ముద్రలు పట్టండి ఎందుకండి వేలు ముద్రలు వేయించారు నేరం ఒప్పుకున్నట్టుగా ఒకటి పదివేలు నా దగ్గర తీసుకున్నట్టుగా పురుగు నోటి ఒకటి తయారు చేస్తా నేను మీకు పదిలు బాగా అదే రా నా సలహాకి నా అమ్మని సంపమని సలహా చెప్పినందుకు మీకు పదిలు తీసాని వాడిని నాశనం చేయడం మంచిది కాదండి నమ్మని వాడిని ఎలా నాశనం చేస్తాం సావిత్రి రేపు వీడు పదిహేను ఎకరాల ఆసామే కాబోతున్నాడు రేపు రాజెవరు రంగప్ప ఎవరు నువ్వు నన్ను చంపలేవురా కసి కూడా తీర్చుకోలేని స్వన్యాసిని చేసే పంతులు పిల్లవారి గురించి నీకు దిగులింది కత్తయ్య వాడు నిక్షేపంలా ఉన్నాడు అయితే వాణ్ణి పది రోజుల ముందే రమ్మని రాస్తాను ఎవరిని వాణ్ణే చస్తున్నా నీ మతిమరపుతో చూడండి సర్భయ్య గారు స్తున్నాను అనుకోండి వీళ్ళు మట్టి మరుపుతావు అంత సడన్ గా తాతి కుమార్ ఇస్తే పాపం ఆవిడికి అర్థం ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు ఏం మాట్లాడతారో అర్థమైతే అర్థమైతేగా మరే నేను వస్తానండి ఆగవయ్యా చాలా అర్జెంటు ఉత్తరం రాయాలి ఏమమ్మా మీరు మీ అల్లుడిని అద్గులో పెట్టుకుంటారా లేదా ఆ పనేదో నన్నే చేయమంటారా అయితే అత్తయ్య ఇల్లాంటి కాదే రాస్తాను సావిత్రమ్మా రువుల వాళ్ళకి లాయీ కదమ్మా అసలు ఏం జరిగిందండి మేము కాపురాలు చేసుకోవాలా బైరాగుల్లో కలిసిపోవాలా ఇలా అచ్చపోసిన ఆపొద్దులా ఎన్ను చూపుతారు అంటున్నా బావగారు మరేం లేదు ఊరికే ఊసిపోక సావిత్రి నీకు ఇంట్లో పనుంది అనుకుంటాను శేఖరం ఉత్తరం రాయాలంటూ ఇక్కడే ఉంటే ఎలా అలాగేనండి వెళ్ళు వెళ్ళు వెళ్ళు గారు అప్పు కోసం వచ్చారా లేక అంతకు మించిన రాసకార్యం ఏమైనా ఉందా ఏకసంత గ్రాహుడు మీకు తెలియని రాసకార్యాలు మర్మాలు ఉంటాయా నాగభూషణం తనని ప్రెసిడెంట్ చేస్తే పాటికి వేనిస్తానంటున్నాడు మీతో మాట్లాడమని ఒకటే గోళ పాడికి ఏం కాస్త మీరు గట్టుగా ఉంటే ఎంతైనా రాలు కొట్టవచ్చు ఎవడు ప్రిషు ఎంటైతే మన బుట్టే మురిగిందండి మనం రాళ్ళు కొట్టాల్సింది రాళ్ళ కొట్టిన తర్వాత శరభయ్య గారు నాగభూషణంతో రాజీ నాకు ఇష్టమే పైకను తెప్పించండి నాకు కాస్త పనుంది ఈలోగా మీరు రంగం సిద్ధం చేయండి మరి కోటయ్య కోటయ్య కంచర పెట్టుకుంటాడు కాలం కలికాలం పో కాలం కాకపోతే పైసాకు గడ్డి తిని నమ్ముకున్న వాణ్ణి నట్టేట ముంచేస్తాడా ధర్మయ్యా చిక్కావు నా గుర్తులో పడ్డావురిగిపోలేకుండా పడతాం చూడు వచ్చావా నీ రొట్టె విరిగి నీతిలో పడ్డదయ్యా అంటే ధర్మయ్యతో రాజీ విషయం మాట్లాడేవా అంటేలే మీదేం పోయింది నోట్లు రాసేవాడిని నేనుగా అయితే ఇదంతా ఎవరి కోసం నా కోసం నా కోసమేనయ్యా కానీ చివరికి అనుభవించటానికి ఓపి కూడా లేకుండా చేస్తున్నావు నాగభూషణం లేకపోతే ఏమిటయ్యా దీనికి తగలేసే వదులు అదంతా పెట్టి ఓ సత్రం కట్టించిన ఎంత పెట్టినా రక్తి లేదీ ముక్తి లేదు రహసప్ప పాడు పదవి ప్రాణానికి సుఖం లేకపోయాయి స్వామి నా చేత జోలి కట్టించేదాకా నువ్వు నిద్రపోయట్లేవు అగో ఎక్కడికి ఎగిరే ఎందుకు గంత కట్టడానికి నాగభోషణం ఇప్పుడు అదృష్టం అవకాశం నాయి ఇక నుండి థర్మయ్యతో చేతులు గలుపుతా నాకేమిటి ఎటైనా తిరగలను ఎట్లాగైనా బ్రతగ్గలను గారు నాగభూషణం గారు పిచ్చెందుకు పడుతుందారు గాని ఆ పట్టిన పిచ్చి నాకు పదవి పిచ్చి నిజం చెప్పాలంటే ఇది పిచ్చి కాదు దరిద్రం దరికే ఇద్దరు తెలివి మూర్ఖుల మధ్య నలిగిపోతున్నాను పోనీ తప్పుకోరాదు నీకు తెలియదు శేఖరం బ్రతకాలంటే వీళ్ళిద్దరులో ఎవరినో ఒకరిని వీళ్ళిద్దరూ మదించిన ఆభూతులు ఎదిరించామా రెండూ కలిసి కుమ్మేస్తాయి నన్ను నమ్మండి నిన్న ముందు వడ్డీలు పడేస్తాను ఇది ఏమైనా నువ్వు మూడో వాడివా వద్దులే నిన్ను నమ్ముకుంటే నాఫికి నయో కోస కూడా మీకు వస్తావు రామురు నువ్వా అవకో అరిశావా ప్రాణాలకు తెగించి డబ్బు సంపాదించా ప్రాణం మాత్రం తీసుకురా దొంగత నుంచి పరాయబడి సుమ్మకాదు ధనమయ్య గారి పాపాల పుట్ట నోట్లు ప్రో నోట్లు సగం తీసుకోరా అది నా అరవకో ఇప్పుడు ఇది నాది నీకు నీ మావకే కాదు నాకు తెలుసు పైసా ఏది మీ మావ ఎందుకు పగ తీర్చుకోవటానికి నువ్వా చిన్నాళ్ళు ఎక్కడున్నావురా చిన్న పోయా మాట్లాడలేరా చేతు ఒక దేవుడి మళ్ళీ మరో కోనే చేశావా సర్రి రాముడు మొన్న లక్ష్మి కనిపించట నేను ఇట్లా నీ భార్య లక్ష్మీరా పాపం నన్ను చూసి కన్నీళ్ళు పెట్టుకుంది నీ చిన్నవాడు నీకోసం దిగులు పట్ట అసలు చంపావు చంపి ఏం సాధించావురా నీ సంసారమంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు గత నేను మృతుకు బ్రతుకుతున్నారు నేను వచ్చేసరికి రావుడు దొంగతనం చేసి పారిపోబోతున్నాడు అయితే పారిపోకుండా పట్టుకున్నారన్నమాట ఏది అమ్మో వాడిని పట్టుకుంటే ప్రాణాలు పైకెగిరిపోయేవి పారిపోయాడు అయితే మీరు చేసింది రండి దొంగతనం చేసింది నేను కాదయ్యా బాబు చెబుతా చెబుతా రిపోర్ట్ రాసి రండి అయితే రిపోర్ట్ ఇస్తావా చెబుతా చెబుతా ఇవ్వకపోతే అమ్మగారు మీ జోక్యం చేసుకోవాలి కావని రావుడు దొంగతనం చేశాడు రకం నువ్వే దొంగతనం చేశావని చూసావా మరొక మరో కేసు పైగా మార్చాకరు అమ్మగారు మీరు రిపోర్ట్ పంపించండి శేఖరం బాబు మీరు పదండి అదే దొంగతనం చేసి లేదు కదా ఎలా బాబు దొంగతనం సావిత్రి సై పంటరితనం భయంకరంగా ఉంది తీసుకోండి జంటగా స్వర్గాన్ని చూద్దాం కాదు అమృతం నాగరిక ప్రపంచానికి ఎగబ్రాకటానికి తొలి నీట్టు నీకు అమృతం అయినప్పుడు నాకు విషయం ఎలా అవుతుందండి అమృతం అయితే అమరణం అవుతావు సంతోషంగా బ్రతికించలేరు బంధాన్ని తీసుకుని చంపులేరు అంటే సాయు బ్రతుకులు రెండూ నీ చేతుల్లో లేవు కదండి ఇంత మెదడు విశాలమైన మనస్సు మనిషికిచ్చి మాటలు మోసాలు నేర్పిన ఆ భగవంతుడు ఆ చావు బ్రతుకులు ఆ రెండు వరాలు మనిషికిస్తే ఎంత బాగుండేదండి మనసులో అన్ని పర్వతాలు కొత్తలవుతుంటారు మగవాళ్ళు కరుక తేలిక నవ్వగలుగుతున్నారు కచ్చలు పెట్టుదలను పెంచుకొని సాధించుకోవటం కదండి నేను బ్రతగాలంటే తాగాలి సావిత్రి తాగితే కానీ బ్రతకలేని బలహీనత చూసింది మనసు ఆదుపు తప్పింది నరాల్లో పటుక్షం పోయింది ఇప్పటిదాకా కఠిన శిలా సౌరశంగా ఉన్న గుండె సావగానే సావిత్రి ఎప్పుడూ ఏవో ఆలోచనలు ఏవో భయాలు ఎందుకో ఆందోళనలు నన్ను వేధిస్తూ ఉంటే వాటినన్నింటినీ ఈ మత్తులో నిద్రపోతున్నాను సావిత్రి ఇక ఈ జన్మకి ఇంతే సావిత్రి దరిద్రంలో ఎప్పుడూ నవ్వుకోలేకపోయాం ధనవంతు నైన తర్వాత నవ్వటానికి తీరికే లేకుండా అగ్నిగోళాలు ఒక్కొక్కటే బద్దలైన సర్వనాశనం లోపుగా కృషిగా ఉన్న ఈ సంఘం కాలసర్పంలా కాదు నేకముంది కాఫీ పట ఇవాళ మనసారా కాదు కడసారి చావుతాను అలా నవ్వుతూ నవ్వుతూ కొన్ని క్షణాలు ఆఖరి క్షణాలు గడుపుదాం సావిత్రి మన ఇంట్లో దొంగతనం జరిగింది డబ్బు పోయింది దొంగతనం ఎవరు చేసింది డబ్బు ఎక్కడికి పోయింది అన్నీ తెలుసు నాకు వెళ్ళు వెళ్ళి కాఫీ పట్టీ కాదండి సావిత్రి ఏ పరిస్థితుల్లోనూ నన్ను విడిచి వెళ్ళవుగా అవే మాట్లాడి నాలోని బలహీనత అడుగుడుగున నన్ను మోసం చేస్తోంది సావిత్రిల్ని పెంచుతుంది అది నా చేతుల్లో ఉంటే తప్పకుండా అలాగే చేస్తాను అయినా ఏ స్వార్థం సావిత్రి ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని మనకే దక్కాలనిపిస్తోందా ఇప్పుడు కదా మీరు మరీ పసి పిల్లలు అయిపోతున్నారండి వృద్ధులు పసి పిల్లలు సమానం అంటారు కదా మావయా మావయా నీ ముద్దుల కొడుకు ఒక్కగానొక్కడు దిపోయిన లక్ష్యాధికారి కనిపించడం లేదు వాడి ప్రాణానికి సావిత్రి ఈ పరీక్ష నాకు పగన్నా నుంట్లోకి వెళ్ళి నేను విచారిస్తాగా సావిత్రి నువ్వు ఇంట్లోకి వెళ్ళు శేఖరం వాడి ప్రాణం ఖరీది అంటే వాణ్ణి శరభయ్యకు అప్పగించడానికి ఎంత తీసుకున్నావు అని తిరిగి శరభయ్య నుండి తప్పించి నాకు ఇవ్వడానికి వాడి ప్రాణానికి నువ్వు కట్టిన ఖరీది అంతరా శేఖరం ఆ బంధంతోనే వాణ్ణి తెచ్చి నాకు అప్పగించు పక్కనే ఉండి నువ్వెంత ద్రోహం నాకు చేస్తున్నా ద్రోహాలు చేస్తూ జీవనయాత్ర సాగించే నాకు నిన్ను చంపటం ఒక లెక్క కాదురా ఎందుకు ఉపేక్షించానో తెలుసా లత రాలిపోయినా దానికి వేసిన పందిరు భావనే నిన్ను బ్రతకనిచ్చిందిరా నీకు కావలసినంత డబ్బు తీసుకో కావాలంటే నా ఆస్తినంత కానీ ఆ తల్లిని ఆ తల్లిని మాత్రం క్షోభ నీకు చేతలెత్తి నమస్కారం చేస్తాను మావయా మనిషి ఎంత కర్కోటకుడైనా మనసుంటుందని బంధుత్వాలుంటాయని ఇప్పుడే అర్థమైంది నాకు నీ ఆస్తి డబ్బు ఏమివచ్చు నన్ను ఇదివరకు సేకరలా చూడు చాలు పరిస్థితి చేయి తాటిపోయింది పర్వాలేదు ప్రయత్నిస్తాను నేను అంతలో ఏంటట్ట చూస్తులో రాము నిన్ను చంపే ముందు ఒక్క విజయం అడుగుతాను సమోదరం చెప్తావా నన్ను ఎందుకు ఇంత అన్న నా చేత నాన్నను ఎందుకు చంపించావు స్వార్థం డబ్బు డబ్బు డబ్బుకోండా ఉన్న డబ్బు అంతా నీరే అదే నాకు అందింది ఇక నీ దావాద్రి సన్నుకో పంతుడు నాకు దేవుడు ఎవరో తెలదు నాకు తెలిసిన దేవుడువి నువ్వే ప్రేమంటే ఏమిటో మమకారం అంటే ఏమిటో రుచి చూపించి ఎందుకు ఎందుకు మళ్ళీ నన్ను పసుపుని తీసావు మరిచి అన్నాయం చేస్తే దేవుడితో చెప్పుకుంటావు ఆ దేవుడే అన్నాయం చే మాట్లాడు పొందుతున్నా మాట్లాడు నన్ను తిట్టూ కుస్తూ దేనికి నిన్ను నేను చంపాలి అంటే నన్ను నేను మర్చిపోవాలి నిన్ను సంపొందిన పగ తీరదు పగ తీరాలి అంటే నేను రెక్కిపోవాలి ఒళ్ళంతా కోపంతో సగనికమ్మాలి పోసేలాగా పెద్దగా చుట్టూ నన్ను సంపర నీ పగ తీర్చుకో ఎట్టడు వెళ్తున్నా మళ్ళీ వస్తా మేము ఒక్కగా ఒక్క బిడ్డ దాచారు ఎక్కడో దాచారు నేను భరించలేను కట్టుకోరా ముక్తి సాధని అని మందు దీన్ని విషం అని కూడా అంటారు సావిత్రి ఇలా బ్రాందీలో కలుపుకొని తాగితే బొందితో కైలాసం చేరిపోతాం ఎందుకైనా మంచిదని మార్గాలు వెతుకుతున్నాను అంటే బావగారు పైకం అందింది నా ఇంటి తాగట్టు కాగితాలు నాకు ఇప్పిస్తారా ఇగో ఈ బ్యాగ్లో ఉన్నాయి ఇస్తాను పైక ఇవ్వండి ఈగో ఈగో కాగితాలు ఏమిటి అలా ఆశ్చర్యపోతావు శేఖరం దొంగతనం చేసి కాగితాలు నాకెలా వచ్చాయనా పైసా తీసుకోకుండా నీ కాగితాలు నీకు ఇచ్చేస్తాను నా కొడుకు మాత్రం నాకు అప్పగించు నీ పాడుకు మనసు అండి మనసా దాన్ని మీరు ఏనాడో బండగా తయారు చేశారుగా నాకు ఒక్కదానొక్కడేనమ్మా బిడ్డ క్షేమం మీకు ఎంత ముఖ్యమో నా బిడ్డ క్షేమం నాకు అంతే కన్నీళ్లకు కరిగిపోయే చవటరు కాదమ్మా అమ్మా సావిత్రమా తెలుసు అన్నీ తెలుసు ఈ వగలు ఈ అడుపులు ఇవన్నీ ఇప్పుడు పీటల మీద దత్తు ఆపుజేయించి నన్ను నా కొడుకుని అవమానించినప్పుడు మాకు పట్టాల్సిన యోగం మీరు చనిపేసినప్పుడు ఏమీ అనుపించలేదా అప్పుడే కన్నీళ్ళు ఏమైనా కడుపు తీపి నీ ఒక్కదానికేనా మాకుండదు ను ఒక్కదానివి అబ్బరన్నాదంటే మేమంతా రోడ్ల మీద కన్నావా ఏమమ్మా మీరు చేసిన ద్రోహం అను అను ఉద్దించి వేస్తోంది పగబట్టి పుంచి ఉన్న పడల మీద కొట్టడానికి నేనిలా కావటానికి కారణం నువ్వే కారణం నేను కాదు మరెవరూ కారణం కాదు ఈ ఆశ కారణం అవసరం కారణం బ్రతుకు తెలుగు తెలుసుకోమన్నాం గాని బ్రతుకుడు బండలు చేసుకోమనలేదే మనిషిలా బ్రతకమన్నాను కానీ మృగంలా మారవలేదే మేవిలా కావటానికి కారణం ఈ మనుషులే ఈ సంఘమే కారణం మీరు మనుషులు కాదు రాక్షసులు అవును రాక్షసులనే రాక్షసులతో రాక్షసంగానే ప్రవర్తించాలి సంఘం మూర్ఖులను మృగాలనే కాదు మహాత్ముల్ని మహనీయులను కూడా తయారు చేసింది మహాత్ములుగా లేకపోవటం మీ బలహీనత నిజమై లౌకికం అంటే కత్తి మీద సావని ఎప్పుడు అర్థమైంది శరభయ్య శరభై గారు ఇదిగో మీ కాగితాలు బావగారు ఇక నుంచి మనం మన పాత పగలు మరిచిపోదాం ఏమంటారు అలాగే ఏమిటి తాగుతున్నారు బ్రాండ్ తాగుతారా మీరు కూడా ఇంట్లో బాగుండదేమో అని అదే పోయండి రుచి ఉంది ధర్మయ్య గారు ఏం పోల్ పేడా మీరు కాదండి ఫస్ట్ రౌండ్ ఇంత తొందరగా పూర్తవుతుందనుకోలేదు ధర్మయ అవునవును ఫస్ట్ రౌండ్ పూర్తయింది కానీ పూర్తి ఫలితం మరో రౌండ్తో కానీ తేలదు శరయ్య మనం తాగింది ఒడ్డి భ్రాంతి కాదయ్యా విషం కలిసిన బ్రాంతి మోసాన్ని మోసంతోనే జీ వజ్రాన్ని వజ్రంతోనే కోశం ధర్మయ్య నీ చర్మదశి వచ్చేసింది ఈనాటితో ఊరికి పట్టిన శని విలుగడవుతుంది మిమ్మల్ని మట్టు పెట్టడానికి నేను కోటయ్య ఏకమైన నాగభూషణం చాలులో కూడా మా తెలివి నెక్కింది నాగభూషణం నేను శరభయ్య ఒకరి చేతుల్లో చాము మా చేతుల్లోనే ఉంది ముందుకు నవ్వుతారో సిగ్గు లేకుండా సిగ్గు మాకెందుకు నీకుండాలి నీ బ్రతుకిలా కాలిపోయినందుకు నీకుండాలి సంఘం నిన్ను బ్రతకమంది బ్రతుకు తిరుగు చూపించింది ఆ బ్రతుకును బండలు చేసుకుంటే ఆ తప్పు మీది సంఘం చెప్పిన శిల్పం టకం విన్నారు రచన శ్రీ కెఎస్టి సాయి ఇందులో ధర్మయ్య శ్రీ సి రామ్మోహన్ సావిత్రి శ్రీమతి ఎం శకుంతల శరభయ్య శ్రీ సుండూరి మధుసూదన్ శేఖరం శ్రీ పిల్ల లక్ష్మీప్రసాద్ నాగభూషణం శ్రీ ఈఆర్డి రాములు పోలీసు రంగయ్య పాండురంగ రాముడు శ్రీ ఫణిరామ్ నిర్వహణ పాండురంగ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ